వెరాజ్ ధర్మము స్థిరంగా ఉంటుంది సో ఎనీవే భగవంతుని విషయంలో ప్రేమ చేసినట్లయితే మళ్లీ తిరిగి భగవంతుడు మనల్ని ప్రేమిస్తాడు యు కెనాట్ సే దిస్ విత్ రిఫరెన్స్ టు హ్యూమన్ రిలేషన్షిప్స్ ఇంక్లూడింగ్ మ్యారేజ్ వెరాజ్ ఈశ్వరుడితోటి ఉండే రిలేషన్షిప్ చాలా అనుబంధం వాసుపర్ణా సయుదా చాలా మౌలికమైన అనుబంధం ఆ అనుబంధము ఇన్సిడెంటల్ కాదు పరిస్థితులను బట్టి వచ్చింది కాదు అసలు మౌలికంగా నేను ఉన్నాను అహమస్మి అనేటువంటి ఆ పాయింట్ దగ్గరే అంతర్లీనంగా ఉన్న చైతన్యంతో అహమస్మి అనే సచిదాత్మ సచిత్ అహమస్మి అనేటువంటి పరిచ్ఛిన్న వ్యక్తిత్వ భావనకి మూలంలో ఏ సచ్చిదాత్మగలదో అది ఈశ్వరుడు కాబట్టి అత్యంత మౌలికమైన వ్యక్తిత్వానికి దాని మూలంలో అధిష్టానంగా ఉన్నటువంటి సచ్చిదాత్మకి చాలా మౌలికమైన సంబంధం విడదీరాని సంబంధం అది ఆ సంబంధాన్ని గుర్తించకుండగా మిగతా సంబంధాలే శాశ్వతం అనుకుంటే చాలా డేంజరీస్తే కాబట్టి మిగతా సంబంధాలు ఇన్సిడెంట్ పరిస్థితులను బట్టి వస్తాయి ఆ పరిస్థితులు కొనసాగినంత కాలం కొనసాగుతాయి పరిస్థితులు మారిపోయినప్పుడు ఇంకా సంబంధాలు ఉండవు ఇప్పుడు ఒక భార్యాభర్తల్లో ఇద్దరులో ఒకళ్ళకి ఆయుద్ధాయం పూర్తయిందనుకోండి దట్ ఈస్ ది ఎండ్ ఆఫ్ ఎక్ట్ కాబట్టి వెరాజ్ ఈశ్వరుడికి జీవుడికి ఉండేటువంటి అనుబంధం ఉన్నదే అది ఆయుద్ధాయం పూర్తయినా అది పూర్తవు అది కొనసాగిపోతూ ఉంటుంది అన్నగా అది వీడు తన యొక్క స్వరూపము ఈశ్వరుడే అని గుర్తించి తాను ఈశ్వరుడిలో ఐక్యం అయ్యే కూడా వీడికి ఈశ్వరుడికి మధ్యన ఉండేటువంటి విడదీయరాని సంబంధము అలా కొనసాగిపోతూనే ఉంటుంది అది జన్మ జన్మాంతరాల నుంచి వస్తోంది వీడు ఇంకా ఎన్ని జన్మలు అన్ని జన్మల్లోనూ కూడా ఇది కొనసాగుతూనే ఉంటుంది కాబట్టి ఆ సంబంధాన్ని గుర్తించాలి దట్ వెరీ ఫండమెంటల్ రిలేషన్షిప్ ఇట్ ఈస్ రిలేషన్షిప్స్ అన్ని తర్వాత వస్తాయి ఈ ఫండమెంటల్ రిలేషన్షిప్ని ఈశ్వరుడికి జీవుడికి ఉండేటువంటి అనుబంధము అంచేతనే జీవుడు ఈశ్వరుని ఏడల అనురాగాన్ని చూపిస్తే ఈశ్వరుడు జీవుని ఏడల అదే మొతాదులో అనుమా అనురాగాన్ని చూపిస్తాడు అదే మోతాదులో యోమే భక్త సమే ప్రియ కనుక జీవితంలో ఈశ్వర భావనని బాగా బలంగా మనం తెచ్చుకునే ప్రయత్నం చేయాలి ఈశ్వర భావనకి మీరు ప్రయత్నం చేయాల్సి ఉంటుంది ఎందుకంటే ఈశ్వరుడు మీ చుట్టుపక్కల వేషం వేసుకుని కనపడ్డాడు అధిష్టానంగా దాగి ఉంటాడు సర్వానికి ఈ సంసారము పెద్ద వేషం వేసేసుకుని పకటి వేషాల కింద వేసేసుకుని డాన్స్ చేసేస్తూ ఉంటుంది సంసారం ఆకర్షించేస్తూ అటువంటి మన ముందు చాలా బలంగా ఆకర్షిస్తూ కనబడేటువంటి ఈ సంసారము మిథ్యాన్ని గుర్తించాలి కంటికి కనపడకుండగా చెవికి వినపడకుండా ఇంద్రియాలకి గోచరం కాకుండా అధిష్టానంగా ఉండేటువంటి ఈశ్వరతత్వమే సత్యము గుర్తించాలి చాలా సామాన్యమైన విషయమేం కాదు ఆ గుర్తింపు నుండి ఈ సంసారం వైరాగ్యం ఆ అధిష్టానమైనటువంటి ఈశ్వరుని ఏందో అనురాగము ఇక్కడ ఇక్కడ విరాగ అక్కడ రాగ ఆ స్థితిని నిర్మాణం చేయాలి అలాగ మనము ఈశ్వరుడికి ఎంత దగ్గరగా వెళ్ళగలిగితే అంత దగ్గరగా ఈశ్వరుడు మనకి వస్తాడు వ్యోమద్భక్త దిస్ ఈజ్ ది సైకాలజీ ఆఫ్ భక్తి భక్తి అంటే అదేమో సామాన్యమైన విషయమేం కాదు భక్తి ఈజ్ ఎ వెరీ బిగ్ టాపిక్ భక్తి అంటే చాలామంది ఏమనుకుంటారంటే దేవుడికి పూజలు చేసేసి ముక్కుబులు పెట్టేసి చేసేస్తూ ఉంటే మన తరఫున నుంచి మనం ఇవ్వాల్సిన ముడుపులు మనం చెల్లించేస్తూ ఉంటే ఈశ్వరుడు దానికి వడ్డీతో సహా రిటర్న్మెంట్స్ మనకి ఇచ్చేస్తూ ఉంటాడు మనం కొన్ని పనులు మనం చేసుకోలేకపోతే ఈశ్వరుడు వచ్చి చేసి ఉంటాడు అని మీరు భక్తి మొదలుపెట్టారనుకోండి ప్రస్ట్రేషన్ వచ్చేస్తుంది ఆ భక్తి నిలబడే భక్తి కాదు ఎందుకంటే ఈశ్వరుడు ఒకప్పుడు ఒబలైజ్ చేస్తాడు ఒకప్పుడు ఒబలైజ్ చేయడం ఈ హాజ్ ఓన్ స్కీమ్ ఆఫ్ థింగ్ ఈ హాస్ టు టు మెనీ పీపుల్ ఇప్పుడు ఆయన కాంగ్రెస్ పార్టీ వాళ్ళని ఓపెస్ చేయాలి బీజేపీ వాళ్ళని ఓప్లేస్ చేయాలి ములాయం ను ఓప్లేస్ చేయాలి ఓబలైజ్ ములాయం ఆల్సో యూస్ ఓబలైజ్ ఆల్ ది గైస్ కాబట్టి హీ హోన్ వే ఆఫ్ ఓబులైజింగ్ థింగ్స్ కాబట్టి అలా ముడుకులు కట్టేసి రిజల్ట్స్ కోసం చూస్తూ ఉండటం అన్నది పద్ధతి అయితే నేను గమనించింది ఏమిటంటే సమాజంలో భక్తి భక్తి హిందూ సమాజంలో మీరు భక్తికి లోట్లేదు ఎందుకంటే రా మెటీరియల్ ఇస్తే డివోషన్ ఇస్తే స్పిరిచువల్ సొసైటీ దానికి చక్కగా దాన్ని ఇన్వోక్ చేసి దాన్ని జ్ఞాన దాన్ని జ్ఞానానికి తోటి రంగరిస్తే చాలా గొప్పటి గొప్ప సంస్కారాలను నిర్మాణం చేయొచ్చు వెరాజ్ ఇప్పుడు మీరు పాశ్చాత్య దేశాలకు వెళ్లి అక్కడ వాళ్ళని బోధించడం ప్రారంభించారనుకోండి అసలు ముందు ప్రారంభంలోనే వీళ్ళకి భక్తి ఎలా బోధించాలిగా భగవంతుడా అని ముందు చూడగానే ముందు నిరాశ కలుగుతుంది వాళ్ళు అలాగా నిర్వితారంగా వింటూ ఉంటారు భక్తి అనే పదాన్ని ఏ రకమైన రెస్పాన్స్ లేకుండా ఆ స్థితిలో జాగ్రత్తగా వాళ్ళని యూ హ్యావ్ బ్రింగ్ ఇట్ ది స్ట్రీమ్ అండ్ దెన్ మేక్ దమ్ భక్త ఇట్స్ ఏ హార్డ్ టాస్క్ దాస్ ఇండియాలో మీరు భక్తులను నిర్మాణం చేయక్కర్లేదు భక్తులు సంసిద్ధంగా ఎదుర్కొన్నా ఉన్నారు మీరు నోరు ఒప్పకముందే వాళ్ళు భక్తులు వాళ్ళకి కొంచెం ఆ భక్తికి ప్రాపర్ డైరెక్షన్ ఇస్తే సర్పంత మాత్రం చేస్తే చాలు కానీ లోకంలో మనకు అలా కనపడదు సమాజంలో అలా కనపడదు సమాజంలో వాళ్ళు ఏం చేస్తారంటే భక్తి భావన ఉంది కదా సమాజంలో దాన్ని తెలుసో తెలియకో ఎక్స్ప్లాయిట్ చేసి దానికి రాంగ్ డైరెక్షన్ ఇచ్చి ఎక్స్ప్లాయిట్ చేసి మనం పబ్బం గడుపుకున్నామనే ధోరణిలో ఆలోచించకూడదు చాలా తప్పదు ఎప్పుడూ అలా ఆలోచించకూడదు ఇప్పుడు సపోజ్ నేను ఈ ఇక్కడ పాఠం చెప్పినట్లయితే ఇక్కడ ఇక్కడ సపోజ్ విశాఖపట్నంలో పాఠం చెప్పినట్లయితే అయితే ప్రసంగం ఉపన్యాసాలు ఇచ్చినట్లయితే ఓ మూట వస్తుంది అక్కడ వెళ్లి ఆ రాజమండ్రిలోనో లేకపోతే ఆయనకి వాళ్ళనో ప్రసంగం చెప్పినట్లయితే వాళ్ళు చాలా కక్కుర్తి మనుషులు అక్కడేమి రాదు అని ఆ రకంగా క్యాల్కులేట్ చేశాననుకోండి ఇట్ ఈజ్ హైలీ డిస్పికబుల్ వే ఆఫ్ లుకింగ్ ఎట్ థింగ్స్ దాన్ని అలా రకంగా ఒక ప్రొఫెషన్ కింద ఒక కమర్షియలైజ్ చేసి పెట్టకూడదు వెరీ అన్ఫార్చునేట్ డెవలప్మెంట్ కాబట్టి సమాజంలో భక్తు ఉన్నది కొంచెం రాగా ఉంటుంది డైమండ్ లాగా డైమండ్ వజ్ర వజ్రముల గనిలో వజ్రం దొరుకుతుంది కానీ దానికి కాంతి ప్రకాశం ఉండదు కొంచెం కట్ చేసి ఎడ్జెస్ ని క్లీన్ చేసినట్లయితే అది అది ప్రకాశించడం ప్రారంభిస్తుంది ఆ పని చేయాల్సి ఉంటుంది దానికోసం భక్తి యొక్క స్వరూపాన్ని జాగ్రత్తగా గీతాచార్యుడు బోధించి ఉన్నాడు మహాత్ములు అంత శాస్త్రమంతా ఉంది తేలిగ్గా ఉంది ఈ ఉంది కఠినంగా ఉంది ఈ ఎవరి స్థాయికి తగ్గట్టుగా అన్ని స్థాయిల్లోనూ ఉంది నారద భక్తి సూత్రాలు ఉన్నాయి భక్తి రసాయనం మనం సరస్వతి గ్రంథం ఒకటి ఉంది భగవద్గీతలో భక్తి ఉన్నది ఇంకా భక్తి మీద అనేక గ్రంథాలు మహాత్ములు ఎంతో మంది రాసినటువంటి గ్రంథాలున్నాయి అన్ని సమాచారం అంతా ఉంది ఎటుొచ్చి జాగ్రత్తగా దాన్ని కొల్లేట్ చేసి దాంట్లో సారాన్ని పైకి తీసి వ్యక్తులకు అందజేయటం ఆ పని చేసినట్లయితే ఎంత భక్తి అండి సమాజంలో ఎంత భక్తి అండి నేను చూస్తూ ఉంటా కదా ఎంత హైలీ స్పిరిచువల్ సొసైటీ సో కలికాలము ఎక్కడా ధర్మం లేదని అంటారు అది కరెక్ట్ కాదు ఎంత భక్తి మీరు ఏదైనా చిన్న సమావేశం ఏర్పాటు చేసి ఏదైనా పాపులర్ పబ్లికేషన్ ఇచ్చేసినట్లయితే పదివేల మంది జనం పోగకపోతారు జనానికి చూసుకోకట్లేదు వాళ్ళని వాళ్ళకి ఏదో సమ్ సం సూపర్ఫిషియల్ థింగ్ ఏదో వాళ్ళకి అప్పచెప్పేసి లేచక్కకపోతే ఆ ఎఫర్ట్ అంతా కూడా వేస్తా సో అలా ఉండకూడదు ఎనీవే అస్తూ సో ఈ శ్లోకంలో మనం గమనించవలసింది ఆజ్ఞాపాలక భగవాన్ భగవంతుని యొక్క ఆజ్ఞని మనం పాలిస్తే మన ఆజ్ఞను ఆయన పాలిస్తాడు మనకి సేవ చేస్తాడు మనకు ఉపకారం చేసి పెడతాడు చేస్తూనే ఉన్నాడు ఆల్రెడీ సేవ సో అవయవములన్నింటికీ శక్తి రూపం శక్తిని ఇస్తున్నాడు బోలంక సేవ చేస్తున్నాడు ఈశ్వరుడే అనుగ్రహిస్తున్నాడు కదా సో ఈశ్వరుణ్ణి ప్రేమించగలిగితే ఈశ్వరుడు మనల్ని ప్రేమిస్తాడు సో ఇట్ ఈస్ ఎ వెరీ ఫ్రూట్ఫుల్ రిలేషన్షిప్ బిట్వీన్ ద ఇండివిజువల్ అండ్ ఈశ్వర వెరీ ఫ్రూట్ఫుల్ అండ్ వెరీ గ్రాటిఫైయింగ్ రిలేషన్షిప్ జాగ్రత్తగా దాన్ని అర్థం చేసుకుని మనం అనుసరించాల్సి ఉంటుంది ఇది ఈ శ్లోకం యొక్క విశేషం తర్వాత శ్లోకం భీష్మద్రోణ ప్రముఖతాక్షితాచ పాయిట్ రైట్ సమవేత రెండు సేనల మధ్యలో నిలబెట్టుకున్నాడు కదా శ్రీకృష్ణుడు ఖచ్చితంగా అలాగే చేశాడు సేనయోరుభయోర్ మధ్య ఆ వాక్యం కూడా ఎలాగంటే సేనయోరుభయోర్ మధ్యే రథం స్థాపయ దానికి అది అర్జునుని యొక్క కమాండ్ దానికి రిప్లై దానికి రెస్పాన్సివిటీ సేనయోరుభయోర్ మధ్య స్థాపత్వా రూప అంటే తూ చా తప్పకుండగా ఎలాగ ఆదేశమో అలాగే పని రెండు సేనల మధ్యలో నిలబెట్టు అంటే ఖచ్చితంగా రెండు సేనల మధ్యలో నిలబెట్టాడు నిలబెట్టి ఓకే నవ్ యు హ్యావ్ యువర్ విషన్ చూసుకో చూస్తానని నాకు చూడమని సో చూద్దాం నిలబెడుతుంది రెండు సేనల మధ్యలో నిలబెట్టే ఇలా నేను ఇలాగా అర్జునుడు చూశాడు అంతకుముందు పాండవుల సైన్యం మధ్యలో ఉన్నాడు ఇప్పుడు రెండు సేనల మధ్యలో కూర్చాడు శ్రీకృష్ణుడు చాలా తెలివితేటలుగా ఆ గుర్రాలని ట్రాఫిక్ జామ్ లో కారు నడిపినట్టుగా ఆ రథాన్ని ఆ సందులోంచి అందరిలోంచి నడిపి కరెక్ట్గా హెడ్జ్ ఆఫ్ ది ఆర్మీ దగ్గరికి తీసుకొచ్చేసి అక్కడి నుంచి మళ్ళీ ఆ నోమాన్స్ ల్యాండ్లో కొంత ముందుకు తీసుకువెళ్లి ఒక వ్యాంటేజ్ పాయింట్ ఒక ఒక ఒక పిసరవ్ ఎత్తుగా ఉండేటువంటి స్థానం సరిగ్గా తీసుకువెళ్లి అక్కడ కరెక్ట్ పొజిషన్లో ఇలా ఇలా నిలబెడితే శ్రీకృష్ణుడు అడ్డు వచ్చి గుర్రాలడ్డొచ్చి అలా కాకుండా ఇలా అడ్డంగా నిలబెట్టి చూడు అడ్డు సార్ చూశాడు చూసేప్పటికి ఎవరు కనపడుతున్నారో తెలిసినా భీష్ముడు కనపట్టాడు ద్రోణుడు కనబడ్డాడు ఎందుకంటే వాళ్ళ సైన్యంలో వాళ్ళు ప్రధానమైన స్థానాల్లో వాళ్ళు ఉన్నారు వాళ్ళ ముందు సైనికులు ఎలాగో ఉంటారు కానీ మెయిన్ పీపుల్ కనపడ్డ వాళ్ళు వీళ్లు ఇంకా అందరూ మహారాజులు భూరి శ్రవస్సుడు వికర్ణుడు మరొహుడు ఎంతో మంది రాజులు దుర్యోధను పక్షాన్ని యుద్ధం చేసేవాళ్ళు ఉన్నారు కదా శల్యుడు So many of them. ఎట్సెట్రా సో మెనీ ఆఫ్ దాష్వీకుడు భగదత్తుడు ఎన్నెన్నో పేర్లు ఉన్నాయి వీళ్ళందరూ కనపడ్డారు కనపడితే అప్పుడు శ్రీకృష్ణుడు అంటున్నాడు హే పార్థ చూడబోయ్ చూస్తానున్నావు కదా ఎవళ్ళ కైం మహామయా సహ యోద్ధవ్యం ఆయనేం ఎటకారంగా అంటారు లేదండో మామూలుగానే అంటున్నాడు ఎటకారంగా అనుకోవద్దు సో కైం మయాసహయోద్ధవ్యం నేను ఎవరితోటి యుద్ధం చేయాలో వాళ్ళందరినీ చూస్తాను ముందుగా అని ఉన్నావు కదా కమా Now, now is the correct place to see, and this is the correct time also. Vāca, Sī Kṛṣṇa dār-dī-mārta-ta-da-he-pārtha, paśya, chodavaya, etāṁ samavetāṁ kuru-niti, ikka niṁc ni lapa niṁ kānaka chūśinat-lāyate, rathaṁ lo kūrṣu ni chūśinat-lāyate, matam kuru-sāyñyam yokka, perfect vision ni kocche osunat-lāyate. Matam kuru-sāyñyam lo unnaval kuru āndar ni chūśe-chū. ఓ కార్నర్ లో తీసుకొచ్చి నిలబెట్టాడు అనుకోండి సెంటర్లోనే నోమాన్స్ ల్యాండ్లోనే ఓ కార్నర్ లో నిలబడితే అందరూ బాగా కనపడరు మళ్ళీ నోమాన్స్ ల్యాండ్ లో కూడా కరెక్ట్ సెంట్రల్ పాయింట్ లో తీసుకొచ్చి నిలబెట్టి చూడమంటే ఇదో ఇప్పుడు కనుక నువ్వు చూసినట్లయితే సమవేతాన్ కురూన్ ఇక్కడ యుద్దానికి వచ్చినటువంటి కురు వీరులందరినీ కూడా చూడగలుగుతావు చూడు అని చెప్పాడు సో ఇప్పుడు శ్రీకృష్ణుడికి ముందే తెలుసు అర్జునుడికి వ్యామోహం కలుగుతుందని అలాగ మనం అనుకోకుంటాం అలాగేమీ లేదు వై వై వీ షుడ్ థింక్ లైక్ గా హీ ఈజ్ ఫాలోయింగ్ ది ఆర్ కమాండ్ ఆఫ్ ది మాస్టర్ ఆఫ్ ది ఛారియట్ అండ్ హీఈస్ ది డ్రైవర్ ఆఫ్ ది ఛారియట్ క్లీన్ సో ఆ విధంగా ఆజ్ఞాపాలక భగవంతుని యొక్క రూపాన్ని మనం ఇక్కడ దర్శిస్తాము ఓ వాక్యం భాష్యం కూడా అందాం అయితే ఆ భాష్యం శ్లోకాలు అయిపోతాయి ధర్మము యొక్క వాక్యాన్ని చెప్పారు ఇప్పుడు ధర్మము ఈశ్వరుడు సృష్టించినప్పుడు ధర్మాన్నే సృష్టిస్తాడు కదా ఈశ్వరుని సృష్టిలో ధర్మమే ఉంటుంది ఈశ్వరుని సృష్టిలో అధర్మం ఉండదు ఆయన నివృత్తి ధర్మము ప్రవృత్తి ధర్మము రెండు రకాల ధర్మాన్ని సృష్టిస్తాడు ప్రవృత్తి ధర్మం కోసం మరీచి మొదలైన వాళ్ళని సృష్టించాడు నివృత్తి ధర్మం కోసం సనక సనందనాథుని సృష్టించాడు ఆయన అధర్మాన్ని సృష్టించడు ఈశ్వరుడు అధర్మాన్ని ఎందుకు సృష్టిస్తాడు ఈశ్వరుడు దర్వాళ్లే సృష్టిస్తాడు అధర్మాన్ని మనం నిర్మాణం చేసుకుంటాం సో ఆ మాట చెప్తున్నారు దీర్ఘేణ కాళేణ అనుష్ఠాత కామోద్భవా హీయమాన వివేక విజ్ఞానహేతుకేనా అధర్మేణ అభిభూయమానే ధర్మే ప్రవర్ధమానే అధర్మే జగత్స్థితి పరిపిషు స ఆదికర్త నారాయణాఖ్యో విష్ణు భౌమస్ బ్రహ్మణ బ్రాహ్మణ దేవ్యాం వసుదేవాత్ అంశేన కృష్ణూ చాలా మంచి భాష్యం చంద్రభాష్యం అంటే చాలా ప్రసన్న గంభీరంగా ఉంటుంది ఈశ్వరుని సృష్టిలో ధర్మమే కాని అధర్మం లేదు ఈశ్వరుని సృష్టిలో సుఖమే కాని దుఃఖం లేదు దుఃఖం లేదా ఈశ్వరుడు సృష్టి దుఃఖాన్ని జీవుడు సృష్టించుకుంటాడు ఆ దుఃఖం కోసమనే అధర్మాన్ని జీవుడు సృష్టించుకుంటాడు జీవుడికి ఎందుకు ఈ ప్రెషర్ జీవుడికి ఎక్కడి నుంచి వచ్చింది ఈశ్వరుడు సృష్టించని అధర్మాన్ని సృష్టించి అధర్మాన్ని పట్టుకొచ్చి పిక్చర్లోకి ఆ అధర్మానికి ఫలంగా దుఃఖాన్ని తెచ్చుకుని దాంతో కష్టపడుతూ ఉండడము వాట్ ఈస్ ది ప్రెషర్ ిహైండ్ దిటిట్యూడ్ ఆఫ్ ది జీవ వాట్ కుడ్ బి ప్రెషర్ ఎస్ దెషర్ కోరిక కామన ప్రెషర్ వీడికి కామన ఎందుకు వచ్చింది కామన అనే ప్రెషర్ ఎక్కడి నుంచి వచ్చింది వివేక విజ్ఞానము లేకపోవట చేత వచ్చింది తన స్వరూపము పూర్ణము ఈ జగత్తులో ఉండేటువంటి కామ్య పదార్థములు ఏవైతే కామ్య వస్తువులు ఉన్నాయో కోరబడే పదార్థములు ఇవన్నీ కూడా అనిత్యములు నశ్వరములు తర్వాత వాటిల్లో ఆనందమనేది లేదు అనేది వివేకం ఆత్మ పూర్ణము ఆనంద నిధానము అనేది విజ్ఞానం వీడికి వివేకము విజ్ఞానము లేవు అందుచే ఎప్పుడైతే వివేక విజ్ఞానాలు లేవో లేమి నుంచి ఆ అభావం నుండి కామన అనే ప్రెషర్ పుట్టి ఆ కామన యొక్క ప్రెషర్ చేత వాడు అధర్మాన్ని ఆచరించి ఆ అధర్మం వల్ల వచ్చే దుఃఖాన్ని అనుభవిస్తూ ఉంటాడు ఇది ఈ విధంగా నడుస్తూ కాబట్టి ఈశ్వరుడు ఆ ధర్మాన్ని సృష్టించడు కాబట్టి ఆ తర్వాత ఈశ్వరుడు ధర్మాన్నే సృష్టిస్తాడు ధర్మాన్ని సృష్టించి ఆ ధర్మం నడుస్తున్నంతసేపు కొంతకాలం అయ్యేప్పటికీ అది చెడిపోవడం ప్రారంభిస్తుంది రెండు వందల నలభై ఏళ్ళలో కాన్స్టిచ్యువేషన్ అని ఒకటి పెట్టారు ఆ కాన్స్టిట్యూషన్ ప్రకారం ముందు ఏదో కొద్ది రోజులు బాగానే నడిచింది క్రమక్రమంగా దాన్ని ఆ కాన్స్టిట్యూషన్ ని వీళ్ళేమో ఒకటి ఇటు చింపి ఇంకొకటి అడ్డు చింపి పాలు చేసి ఏదో ఈ పొలిటీషియన్స్ చాలా ఈ రోజునే ఎంత దుస్థితిని తీసుకొచ్చి పెట్టారంటే పార్టీ టికెట్ ఎంతమందికి ఇస్తారు ఇప్పుడు జిల్లాలో పార్టీ టికెట్ ఎంతమందికి ఒకటికి ఇస్తారు అంటే కాన్స్టిట్యున్సీలో పార్టీ టికెట్ ఒకటికి ఒక నలుగురో ఐదుగురో కోరుతున్నారు దాన్ని తప్పు ఎవరికో ఒకళ్ళకి ఇవ్వాలి ఏ ఒక్కడికి ఇచ్చినా మిగతా వాళ్ళందరూ ఆఫీసును తగలబెట్టేస్తాము అనే లెవెల్లో ఉంటే ఇంక అసలు టికెట్ ఇవ్వడమే ఎక్కడ కుదురుతుంది టికెట్ ఇవ్వడమే కుదరదు ఏ ఒక్కడికి ఇచ్చినా ఇంకా అందరికీ ఇచ్చేయాలి అందరికీ ఇచ్చేయాలంటే ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఒప్పుకోరు అని వీళ్ళు లేదంటే ఇచ్చేసి ఉండేవారు అదేం వ్యవస్థ కాదు అక్కడికి శాసన మండలిని పునరుద్దరించి మీకు అందరికీ ఎమ్మెల్సీ ఇచ్చేస్తామని అంటూనే ఉన్నారు సో ఎంత కష్మలంగా తయారు చేయాలో అంత కష్మలంగా తయారు చేశారు గాంధీ గారు పెట్టినప్పుడు అలా లేకుండే తర్వాతి కాలంలో ఈ కాలుష్యం అంతా కూడా వచ్చేసింది అలాగే ఇక్కడ ఆయన మరీచేది ప్రజాపతులను సనక సన పెట్టినప్పుడు ఈ దోషాలు ఏం లేవు చాలా కాలం అయ్యేప్పటికీ దీర్ఘేన కాలేన ఈ ధర్మము అనేది పుస్తకాల్లోనూ లైబ్రరీల్లోనూ ఉండదు అది ధర్మం అనేది అనుష్ఠించి వాడి ఉంటుంది ఆ కర్మ చేసేవాడి యాక్షన్ లో మిళితమై ఉంటుంది ధర్మం మాట్లాడినప్పుడు ఆ మాటలో ఉంటుంది ధర్మం ఆలోచించినప్పుడు ఆ ఆలోచనలో ఆ సంకల్పంలో ధర్మం ఉంటుంది పని చేసినప్పుడు ఆ పనిలో ధర్మం ఉంటుంది కాబట్టి అనుష్ఠాతృణం ఈ అనుష్ఠించే అంటే మనస్సులో సంకల్పం చేయుట అదొక అనుష్ఠానము మానసిక వాచిక వాగ్రూపంగా మాట్లాడుట చేయుట ఈ మూడు అనుష్ఠానములు సో మూడు లెవెల్స్ లో అనుష్ఠానం ఉంటుంది ఈ అనుష్ఠానం చేసి వాళ్లలో అనుష్ఠాతృణం అనుష్ఠించేటువంటి వాళ్ళకి కామోద్భవా సో వీడు ధర్మం చేయాలి సడన్ వీడు కనిపిస్తుంది నేను గనక ఈ ధర్మాన్ని చేసినట్లయితే నాకు ఫలానా లాస్ వస్తుంది లేకపోతే రావాల్సింది రాదు ధర్మ ప్రకారం ఈ ఫైల్ను నేను ఫైనలైజ్ చేసేస్తే వాళ్ళం రాదు అలాం వస్తే ఏదో పార్టీ గోదా వెనుకో ఖర్చు పెట్టుకోవచ్చు రాకపోతే లాస్ అని వీడు అనుకుంటాడు ధర్మం తెలుస్తూనే ఉంటుంది కానీ ఈ కామన యొక్క ప్రెషర్ వల్ల వాడు ధర్మాన్ని పక్కన పెట్టేస్తున్నాడు కామన అనేది ధర్మం తెలుసు అందరికీ ధర్మం తెలియని వాడు ఎవడలేడు అందరికీ ధర్మం తెలుసు కానీ ది ప్రెషర్ ఆఫ్ డిసైరింగ్ జతనే శాస్త్రంలో మీరు గమనించే ఉంటారు కామనలు పెట్టుకోవద్దు అని చెప్తారు ఎందుకంటే కామన అన్నది ఇట్స్ ఎ బిగ్ ప్రెషర్ ఆ ప్రెషర్ ఏం చేస్తుందంటే మనిషిని ముప్ప పెట్టి మూడు చెరువుల నీళ్లు తగ్గిస్తుంది కామన వద్దు కోరిక పెట్టుకోద్దు కోరిక లేకపోతే ఇంక జీవితం ఏమిటండి అని ఒకటంటాడు అవివేకం అంటే వాళ్ళది కోరిక లేకపోతే జీవితం ఏంటంటే కోరికలు లేకపోతే పూర్ణత్వంలో నీవు ఆనంద స్వరూపుడు వై నిలిచి ఉంటావు ఇంకా అంతకంటే ఏం కావాలి జీవితం ఈ కోరికలన్నీ ఏముద్ధరిస్తాయి భోగే రోగ భయమే కదా అంతకంటే మహాభాగ్యమే ఉంది అది గ్రహించడానికి చాలా వివేకం కావాలి అది లేక మరి ఈ సమస్య కూడా కాబట్టి కామోద్భవాలు ఈ కామం ఎందుకు పుట్టాలి హీయమాన వివేక విజ్ఞాన హేతుకేనా అధర్మేణ కామం నుంచే అధర్మం పుట్టింది దానికి కారణం ఏమిటంటే వివేక విజ్ఞానము క్షీణించిపోవుటయే కారణము ఆత్మ యొక్క స్వరూపము పూర్ణముని తెలియకపోవటము బాహ్యమునుందే పదార్థముల సుఖము ఆ ఆనందము లేదు అవి నశ్వరములు జడములు చేతనుడనైనా నాకు ఆనందాన్ని ఇచ్చే శక్తి వాటికి లేదు అనే వివేకం లేకపో అనే వివేకం లేకపోవడం చేత నిత్యానిచ్చే వస్తు వివేకం లేకపోవటము ఆత్మ యొక్క పూర్ణ స్వరూపము తెలియకపోవటము ఈ కారణం చేత వీడు ఆ అధర్మేణ అధర్మముగా జీవిస్తూ ఉంటాడు కామోద్భవాత్ కామను పుట్టింది అధర్మంలోకి నెట్టేస్తుంది ఆ అధర్మము చేత కామోద్భవాతంటే కామము ఉద్భవించుట వలన హేతు అప్పుడు ఈ కామను చేస్తుందంటే వివేక విజ్ఞానాన్ని కప్పివేస్తుంది క్షీణించిపోతుంది ఆ ఇన్నర్ కాన్షన్స్ అంటారు చూడండి దాన్ని నొక్కేస్తుంది కామన యొక్క ప్రెషర్ దాన్ని తలపైకెత్త నిలబతుంది దాంతోటి అధర్మేణ ఆ వివేక విజ్ఞానం క్షీణించిపోతే అధర్మం పైకి లేస్తుంది అధర్మేణ ఈ అధర్మం ఏం చేస్తుంది ధర్మాన్ని తిరస్కరిస్తుంది అభిభూయమానే ధర్మే మీరు అధర్మం వచ్చింది అంటే ఆ లెవెల్ ధర్మం చెడిపోతుంది ధర్మం చెడిపోకుండా అధర్మం రాదు ఓ కార్నర్ లో అధర్మం ఉంటుంది ఇంకో కార్నర్ లో ధర్మం ఉంటుంది అలా కుదరదు చాలా మంది పొరపాటు చేస్తారు అలా వాటర్ ట్రేక్ కంపార్ట్మెంట్స్ కింద పెట్టడానికి ప్రయత్నం చేస్తారు పబ్లిక్ లైఫ్ ప్రైవేట్ లైఫ్ ఎవో లాజిక్ ఆర్గ్యుమెంట్స్ అధర్మం చేయడానికి ఆర్గ్యుమెంట్స్ పబ్లిక్ లైఫ్ ప్రైవేట్ లైఫ్ వేరు వేరే అంటే క్లింటన్ అంటే క్లింటన్ ఇన్పీచ్ చేసినంత పని చేశారు ఏదో బతికిపోయాడు అసలు ఎగిరిపోవాల్సిన వాడు ప్రెసిడెన్సీ ఎగిరిపోవలసింది పబ్లిక్ లైఫ్ వేరు ప్రైవేట్ లైఫ్ వేరు ఒప్పుకోరు అలాగా అలా ఎక్కడ ఒప్పుకోరు భారతదేశంలోనే అలాంటి ఆర్గ్యుమెంట్లు చలామణి అవుతాయి లా అబైడింగ్ సొసైటీస్ లో ఒప్పుకోరు పబ్లిక్ లైఫ్ క్లీన్గా ఉండాల్సిందే ప్రైవేట్ లైఫ్ కూడా క్లీన్గా ఉండాల్సిందే క్లీన్లీనెస్ క్లీన్ లైఫ్ ఉండాల్సిందే పబ్లిక్ ఏమిటి ప్రైవేట్ ఏంటి అలాగా రెండు ఉండవు రెండు కేటగిరీలు ఉండవు కాబట్టి లంచం ఎందుకు తీసుకున్నవారు అంటే లంచం తీసుకోలేదు పార్టీ కోసం తీసుకున్నాను అంటాడు పార్టీ కోసం తీసుకునేది లంచం తీసుకుంటే లంచం అనేది పార్టీ కోసం వేరే వ్యక్తి ఉంటాడు గవర్నమెంట్లో వేరే వ్యక్తి అలా ఉంటారు ఆ ఒకే మనిషి పార్టీకైనా వాడే గవర్నమెంట్ గైనా వాడే పార్టీ వాడే గవర్నమెంట్ గవర్నమెంట్ లో క్లీన్గా ఉంటాను పార్టీ దగ్గర లంచం తీసుకుంటాను అనే ఆర్గ్యుమెంట్ రాంగ్ ఆర్గ్యుమెంట్ ఇట్ ఈస్ షూ షుడ్ బి సాక్ బి ఎంటర్టైన్ ద పార్టీస్ ఆఫ్ దీస్ పార్టీస్ ఐ డోంట్ లైక్ దీస్ పార్టీస్ ఎంతం తీసుకున్నారంటే తోచారేయాలంతే క్లీన్లీనెస్ మెయింటైన్ చేయద్దు పబ్లిక్ లైఫ్లోను ఇలా అంతటా అధర్మం పెరిగిపోయిందంటే మరి పెరిగిపోక ఏం చేస్తుంది పెద్దవాళ్ళు కూడా తప్పుగా బిహేవ్ చేసినప్పుడు కాబట్టి ప్రైవేట్ లైఫ్ పబ్లిక్ లైఫ్ ఇంకెన్ని మాటలేం లేవు ఒకే లైఫ్ అండ్ దట్ షుడ్ బి ప్యూర్ అండ్ క్లీన్ ఆ పని చేయకుండా వీడు అధర్మాన్ని ఎప్పుడైతే పైకి తీసుకొచ్చాడో ధర్మము తిరస్కరించబడింది అధర్మమే పెరిగింది అలా అయినప్పుడు ఈ ఇంబ్యాలన్స్ ని సెటరేట్ చేయటం కోసం అంశైన కృష్ణకిల సంబభువ ఆ నారాయణుడు కృష్ణ రూపంగా ఉదయించి భగవద్గీతను ఉపదేశించినాడు ఈ వాక్యాన్ని మళ్ళీ క్లాస్ లో పూర్తి చేద్దాం పూర్ణమి